స్తోత్రం ప్రభా నయన పాదంలోకి వీళ్ళ స్తోత్రాలు దేవాయస్మీ మధ్య కళ దేవాయస్మ ప్రభా నీ సన్నిధిలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే దేవాయస్మరు నామం దేవాయస్మ ప్రభా చిన్న మందిని కాచి కాపాడండి మా ప్రభు ఉండండి మా ప్రభా వాక్యంలో పాటలు ప్రతి దేవాయస్మ ప్రభ మాకు సాయం చేయండి మా ప్రభా దేవాయస్మాప్రభ ఇంకెంతో ఘనం శ్రమ ఉంది మా ప్రభా దేవా ప్రతి ఒక్కరికి తీసివేయండి మా ప్రభా ఇంకెంతో మంది ప్రజలు దేవ నిన్ను నమ్మని వాళ్ళు ఉన్నారు మా ప్రభా రక్షణ భాగ్యం దయచేయండి మా ప్రభా సాయం చేయండి మా ప్రభా మొదలుకొని నిరంతరం నేను సేవించి బిడ్డలుగా ఉంటాక సాయం చేయండి మా ప్రభా ఇంకే మై మా ఘనత ప్రభావం చాలి దాంట్లో దేవాయస్మా ప్రభా మీరు ముందు మమ్మల్ని నడిపించండి మా ఈ ప్రేర్ లో దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఈసి గ్రీస్ పెడ ఆనందం నీలోనే ఆధారం ఆశ్రయం నీలోనే నాయసార్హుడా ఆనందం నీలోనే ఆధారం ఆశ్రయం నీలోనే నాయ్యా స్తోత్రార్హుడా అర్హతేలే నిన్ను ప్రేమించినావు ప్రేమించిన ఇలలు ఇలా నీకోసమే సాక్షార్థమయ్యి ఆనందం నీలోనే ఆధారం నీ వేగ ఆశ్రయం నీలోనే స్తోత్రారు కూడా పదే పదే నిన్నే చేరగా ప్రతి నీవే ద్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ద్యాసగా కలవరాల కోటలు కన్నిటి పాటలు కలవరాల కోటలు కన్నిటి బాటలు కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా స్తోత్ర ఆనందం నీలోనే ఆధారం నీ వేగా ఆశ్రయం నీలోనే నాయ స్తోత్రుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడకా సన్ను తిడనా నీ సన్నిధి వీడకా సన్ను తిడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీ आधारम नीवे आश्रय नीलो ना ये सोत्रार अर्ते ले नेमू जीवंत नील लीसमे సాక్ష ఆనందం నీలోనే ఆధారం ఆశ్రయం నీలో నాయ స్తోత్రార్హుడా సర్వసత్యమే నాగమయీ సంగక్షేమేనా ప్రాణమయీ సర్వ సత్యమేనా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోకమహిమ వీడక నీ జాడను వీడక లోకమహిమ చూడక నీ జాడను వీడకా నీతో నేను నిలవాలి నిత్యశీయోనులో నీ దర్శనము నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీ వేగ ఆశ్రయం నీలోనే నా ఏసోత్రుడా నీతో నీవితం సంతోష మే నీతో నాబంధం మాధుర్య మే నీతో నీవితం సంతోష మే నీతో నానుబంధం మాధుర్య మే నాయే సయ్యా కృపచూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా నీతో నానుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా సయ్యా నీతో నాబంధం మాధుర్యమే నీతో నీవితం సంతోష మే నీతో నాబంధం మాధుర్యమే భీకర ధ్వని గల మార్గము నందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల మార్గము నందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువాను నీతో సహవాసం ఆరాధ్యుడా ఏ సయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడాయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమలయందైనా నా స్కీర్తనకు ఆధార మునివే సంతోషమందై నా శ్రమల ఎందై నను నా స్కీతనకు ఆధారమునీవే నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను చుచున్నావు ఆరాధ్యుడా ఏ సయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా ఏ నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైనా నేను కనికరింపబడితిని ఆకాశమందుండి ఆశీర్వదించితి అభాగ్యుడనైనా నేను కనికరింపబడి నీలో నిలు చుటకు బహుగా ఫలించుటకు నూతన కృపాలతో నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన कृपळ तो ननु ना निंपूच नाव आराध्यडा येशया नी तोना अनुबंधन माधुर्यमे Aradhyuda esayya nito na anubandham maduriyame, nito na jivitam santoshame, nito na anubandham maduriyame. నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నాయ సయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నాయే సయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నాయ ృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నా ఏ సయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా ఏ సయ్యా మీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడాతో నా అనుబంధం ఆరాధ్యుడాతో నా అనుబంధం ప్రైజ్ లా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణుడా నీకెంతో వర్ణాలి సయ్యా గొప్ప यह घर्षण कल अंत प्रभा ममी सुरक्षित का भद्रपच मजी को निबे नीक वर्णाल इस दिवरात्री का नीक वर्णालूपी कृप कहीं नी के वर्णाल इस देश स्तुतु स्तोता अर्पिश मध्यकाल सनीति की मैं वह प्रभार माता मलपरची मृदय प्रभा को अंगीकार सहाय पड़ानी మీ సంపూర్ణత నడిపించండి మీ సరళత సంపూర్ణత పరిశుద్ధితో మాకు అనుగ్రహించండి ప్రభావ వాళ్ళు ఇంకేమైనా ఆయాసకర్మని తొలగించండి నైనా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ ప్రతి క్షణంలో అయినా మీరు స్థుతింపబడే గొప్ప దేవుడి వ్యవసాయానికి ఎంతో వందాలు ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చిన అయినా మీకు పరిశుద్ధ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభావ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీ వాక్యంలో సత్యం గ్రహించాలైన మీరే మాకు నడిపించండి మాట్లాడేది మేం కాదు ప్రభావ మీ ఆత్మ చేత నడిపించడం మీ కృపల మమ్మల్ని పాలపచ్చి మన ప్రాధిష్టమైన రాణపేడ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసిన దేవా మీరే మాతో మాట్లాడే మహింపనుమని ఏసు పరిశుద్ధ నామమున ప్రాతిష్టం తండ్రి హెబిల్ హెబిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వంచడంలో నుంచి ఒక వాఖ్యం మనం చూస్తున్నాము కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలను చూడండి ఈ విషయం ప్రభు ఎందుకు చెప్తుందంటే హెప్రి సంఘానికి పౌరు ధర ఒక పత్రిక హెచ్చరిస్తుండు మనము వినిన సంగతులు అంటే మనం ఏ సంగతులు విన్నాం మొదటి మనం ఏ విన్నాం మన జీవిత విధానంలో రక్షింపబడ్డ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సంగతులు ప్రభుని గురించి మనం విన్నాం ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడిండు విశేషమైన విషయాలు మన ప్రభు మనతో మాట్లాడిండు కన్నీ మీని ఎరగని రీతిగా ఆయన ఎన్నో సత్యాలు మనకు బయలుపరిచిండు ఎందుకంటే అవి ఒక తరంలో ఒక కాలంలో అవి కాబట్టి దేవుడు ముందుగానే వాటి మనల్ని సిద్ధపరిచిండు ఆ టైం మీరు ఎట్లా సిద్ధపడాలా ఏ రీతిగా మీరు ఉండాలా అనేది ప్రభువు అను క్షణం జ్ఞాపకం చేస్తూ మనల్ని హెచ్చరిస్తూ మనం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి పత్తి సంగతి ఆయన ఏం చెప్పాడు పత్తిది మనము ఏం చేయాలంట విడిచిపెట్టకుండా విడిచిపోకుండా వాటిని మరి విశేష విశేషంగా జాగ్రత్తగా ఉండాలంట అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తుండీ విశేషమైన జాగ్రత్త అంటే ఏంటంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల జాగ్రత్తగా చెప్తే సరిపోతుంది కానీ విశేష జాగ్రత్త అంటే చాలా విశేషమైనవి ఎంతో అమూల్యమైనవి ఎంతో బలమైనవి ఎందుకంటే ఆయన చెప్పిన పత్తి మాట ఈ లోకంలో కచ్చితంగా నెరవేరుతుంది ఆ నెరవేరే టైంకి దేవుడు మనల్ని ముందుగానే సిద్ధపరుస్తున్నాడు ఒక కాలంలో ఏం జరగబోతుందో ముందు రోజుల్లో దేవుడు ముందుగానే మనకు అవి బయలుపరుస్తున్నాడు కాబట్టి ఎందుకంటే ఆ టైం మనము వాటిని సిద్ధపడి జాగ్రత్తగా కానీ దురదృష్టం ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక దశకు వచ్చేవారికి అవి నెరవేరే టైంకి మనం ఏం చేస్తామంటే వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి ఎందుకంటే ఆ టైం కి టైంకి అందరూ మర్చిపోతారు అన్నట్టు మన ప్రభు కూడా అంతే కదా ఆయన పుట్టే టైంకి ఎంతో మంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పినారు ఆ అందరూ ఆ ప్రవచనాలు ధ్యానించు మెసేజ్ కోసం కనిపెట్టుకున్నారు ఎంతో కాలంగా ఎదురు చూసినారు కానీ ఆయన పుట్టే టైంకి ఎవరు కూడా గ్రహించలేకపోయినారు అంటే తన అర్థమేంది ఆయన చెప్పబడిన ప్రవచనములు అవి నెరవేరే మనుషులు మర్చిపోతారు అవి అందుకు మీరు జాగ్రత్త ఎందుకంటే రాబోయే దినాలు బహు భయంకరంగా ఉంటాయి ఎలాంటి శ్రమలు అంటే అంత భయంకరమైన శ్రమలు ఉంటాయంట అంత అంత అలాంటి శ్రమలు ఇంకా ఉండవు ఉండబోవు కఠినమైన శ్రమలు కాబట్టి మతయో భాత ఇరవై నాలుగు మనం చూస్తే మనకు అర్థమవుతుంది అందుకే యేసు ప్రభు మొదటి సూచన ఏంటంటే మీరు ఎవరు మిమ్మల్ని మోసపరచుకొని చూసుకోమంటారు కాబట్టి ఇదంతా మోసగించే కాలం అన్నట్టు అందుకు మీరు విన్న పత్తి వాక్యాన్ని మీరు విశేషమైన జాగ్రత్తగా పట్టుకొని జీవిస్తేనే గాని ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించలేం మరి విశేషంగా ఆయన గురించి మన సాక్ష్యం ఇవ్వలేం ఆ సాక్ష్యాన్ని స్థిరపరిచే టయానికి మనం విడిచిపెట్టిపోతే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ టైంకి మనము అవి అవసరమైనప్పుడు మనకు దొరకమన్నట్టు పోతాయి ఎందుకంటే వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోకపోతే ఖచ్చితంగా పోతాయి అది ఎక్కడో పడేస్తుంటాము ఆ టయానికి ఏమైతుంది అది అది వెతుకునే అంత టైం ఉంటుందా కష్టమే కాబట్టి అందుకు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలంట ఎందుకంటే ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుందని ప్రభు చెప్పిండు అంతవరకు సహించేవాడే రక్షింపవాడు చెప్పిండు కాబట్టి ఎంతమంది చల్లారిపోతుందో మనకు తెలియదు ఎందుకంటే ఆ ప్రవచనం ఖచ్చితంగా నెరవేరుతుంది లేకుంటే ప్రభు చెప్పడు అంటే ఆ ఆ ప్రవచనం విన్నప్పుడు ఆ వాక్యం విన్నప్పుడు మనం భయపడాలా లేదా ప్రభా ఒకవేళ నేను అంతవరకు సహించగలనా ఆ నీ ప్రేమ ఉంటద నాలో ఒకవేళ చలారిపోతా అనేది మనకి ఆ ఆ వాక్యం వినగానే మనకు భయం రావాలన్నట్టు అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతిక్షణం మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటూ ఉండాలా ప్రతిక్షణం మనము ప్రభులో సన్నిహితంగా ఆయన వాక్యంలో ధ్యానిస్తూ ఆ వాక్యంలోని సత్యాన్ని గ్రహిస్తూ వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకొని మనం హృదయంలో పెట్టుకుంటే ఒకనొక దినము టైంలో దేవుడు ఆ వాక్యాలు మన ద్వారా బయలుపరుస్తూ ఉన్నప్పుడు అనేకులకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది తర్వాత నీవు కూడా రక్షించుకుంటావు నీకు కూడా వాక్యం అవసరమే చెప్పేదే చెప్పే వరకే కాదు మనకు కూడా వాక్యం అవసరమే కాబట్టి మనకు మనం మనం మనలో ఉంటే కదా వాక్య ఇతరులకు అది పోవాలా కాబట్టి మరీ విశేషమైన జాగ్రత్తగా ఉండాలా మనం ఉంటుంది భయంకరమైన దుర్దినాలు ఇవి దుర్దినాలు ఇవన్నీ కాబట్టి విశ్వాసం మనుషులు విశ్వాసించిపోయే టైం తొలగిపోయే టైం అన్నట్టు ఎంత భయంకరం ఉంటుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి లేకుంటే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అని చెప్తున్నాను అక్కడ చూడండి కాబట్టి ఏ రీతిగా మనప్పుడున్నప్పుడు మొదటి అధ్యాయం మొత్తం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు పావులు ఆ విషయం చెప్పారు రెండో అధ్యాయంకి వచ్చేవరికి ఆయన ఎందుకు ఆ రీతి సంబోధించిన అంటే మొదటి అధ్యాయంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి చూడండి మొదటి మొదటి విధానం ఏంటంటే మొదటి వచ్చినంలో పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినుముల అంతమందు అంటే ఈ దినుమల అంతమందు అంటే పాత నిబంధన కాలంలో నానా సమయంలో నానా విధముగా ఆయన మాట్లాడిండు ఎన్నో విధాలుగా మాట్లాడి తన బిడలతో కానీ ఈ దినములంతమంటే చివరి టైం అన్నట్టు ఎండ్ టైంలో ఏసుప్రభు ద్వారా మనతో మాట్లాడుతుండ ఆ కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిండు ఈ ఈ దినుముల అంతమందు తన కుమారుల ద్వారా మనతో మాట్లాడుతుడు ఇప్పుడు మనతో మాట్లాడితే ఆయనే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాల చూడండి ఎందుకు ఆ కుమారుని ఆ కుమారుని ద్వారా మాట్లాడాను ఆయన ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా చేశాను ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను యేసు ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి ఆయన కుమారుని ద్వారా ఆత్మీయ అర్థం చేసుకోవాల కుమారునికి ఆయన ఎంతగా ప్రాధాన్యత అనే విషయం అర్థం చేసుకోవాల ప్రపంచాలు నిర్మించడంట చూడండి ప్రపంచాలు నిర్మించిండి ఎన్నో ప్రపంచాలు ఎన్నో నిర్మించిడు మన ప్రభు చూడండి అయితే ఇక్కడ ఒక సారా విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంత్రమై తన మహత్వ మాటల చేత సమస్తం నిర్మించు నిర్వహించచు చూడండి ఆయన దేవుని యొక్క తేజస్సు అంట అంటే తండ్రి యొక్క మహిమ అయిన దేవుని యొక్క తేజస్సు అయినా అంటే తండ్రి యొక్క ప్రతిరూపం మన ప్రభు ఆయన తేజస్సు యొక్క తత్వం యొక్క మూర్తిమంత్రమేనంటే ఆయన సంపూర్ణంగా ఆయన తండ్రి స్వ స్వరూపం అని చెప్తున్నాయని ఆయన ఆయన ఆయనలో ఏ గుణం ఉందో సమస్త ప్రభులో ఉంది అని చెప్తున్నా అయితే చూడండి పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి చూడండి పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల ఎంత శ్రేష్టమైన నామం పొందినో అందరికంటే వారి అంత శ్రేష్ఠుడైందంట దేవదూతుల కంటే గొప్పవాడు మన ప్రభు అంత శ్రేష్ఠుడు అయిన మన ప్రభు చూడండి పాపముల విషయము శుద్ధీకరణ ఆయనే చేసిండు ఎవరు చేయలేరు పాపములకు శుద్ధీకరణ పాపములకు విముక్తి కలగాలంటే కేవలం యేసు ప్రభు ద్వారానే అది సాధ్యం అని చెప్తున్నక్కడ అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపాషంలో కూర్చుండాను అవన్నీ చేసి ఆయన తండ్రికు కుడిపాష కూర్చుండక్కడ అంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో మహాత్వ మాటలు ఆయన జ్ఞానం ఆయన ఎన్నో విషయాలు చెప్పిండు కదా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రవక్తల ద్వారా బయలుపరిచిండు తర్వాత అపోస్తుల ద్వారా బయలుపరిచిండు ఈ దేవుడు ఆ యొక్క మన ద్వారా కూడా బయలుపరచడానికి ఆయన ఆయన సిద్ధంగా అందుకు మనము చెప్పబడిన ప్రతిది మనము బహు విశేషమైన జాగ్రత్తగా వాటిని పరిశీలించి వాటిన సారాంశం ఆ సత్యం ఏం ఏం చూసిస్తుంది మనం అర్థం చేసుకున్నప్పుడే అప్పుడు మనం మన జీవితంలో మన సేవలు మనం కొనసాగాలం ఆయన సమస్తాన్ని జయించి పాపములకు శుద్ధీకరణ ఆయన చేసిండు బలిగా అర్పించబడి మూడోది తిరిగిలేసిండు తర్వాత ఎన్నో విషయాలు దేవుడు మనకు చెప్పిండు శిష్యులు చెప్పిండు తర్వాత ఆయన ఆహృణం ఇప్పుడు ఆత్మ రూపంగా నీలో నాలో ఉండి ఆ మిగతా ఏం చెప్పిండు అవి నెరవేర్చడానికి మన మధ్యలో ఉండి ఆయన చూస్తున్నాడు చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుని సేవలో ఉన్న మనం అంతా కూడా ఈ సత్యాన్ని మనం గ్రహించాలా ఆయన తన కుమారుడు సమస్తము నిర్మించిండు ఇప్పుడు ఆత్మీయ దేశం అర్థం చేసుకుంటే మనము మనం కూడా ఆయన కుమారులమే కదా తండ్రి కుమారుడు ఎందుకు పంపించిండు ఈ లోకంలో ఒక పని నిర్వర్తించడానికి కోసం కాబట్టి ప్రతిదీ ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఈ వాక్యము మనకు కూడా వర్తిస్తుంది కదా కాబట్టి మన ద్వారా కూడా ప్రపంచాలు నిర్మించవచ్చు అంటే మనం ఆయనను పోల్చుకుంటలేము ఆయన ఇచ్చింపబడాల మన తగ్గింపబడాలి అంటే కుమారుడు తండ్రి కుమారు ఎలాంటి బాధ్యతలు ఇచ్చిండో ఏసు ప్రభు కూడా మన మన ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు అదే మనకు తన బిడలు కూడా ఇచ్చిండు కదా నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయవాటికంటే ఎక్కువ చేస్తానంటే ఆయన అంటే ఆయన తగ్గింపబడిన కాదు కదా అంటే ఆయన చేసిన ఎన్నో విషయాలు ఒక మూలం ఒక మూలరాయిగా ఉన్నాడు మన ప్రభు ఆ మూలరాయిని పట్టుకున్నప్పుడే సమస్తము అది కట్టబడుతుంది ఏసు ప్రభు దానికి మూలం ఆయన వాక్యమే దానికి మూలం ఆ మూలరాయి ఏదైనా ఒక పని చేయాలన్నా దానికి ఒక ఒక విధానం అవసరం కదా ఎక్కడిని స్టార్ట్ చేయాలి తెలియాలి కదా కాబట్టి ఏసు దానికి సాదృష్టం ఆయనే మూలరాయి ఆ మూలరాయి పక్కబడేస్తే ఎక్కడిని స్టార్ట్ చేస్తే ఇల్లు కడతావు మూలరాయి నుంచి స్టార్ట్ చేయాల ఏదైనా సరే ఒక గృహం కట్టాలన్న ఏ పని చేయాలి ఒక ఒక ఆధారం ఉండాలా ఒకటి ఉండాలా ఏదో ఒకటి కాబట్టి ఆ ఏమి లేకుండా కూడా ఏమి చేయలేము అన్నట్టు కాబట్టి ఈ లోకంలో కూడా మనం కూడా ఏమన్నా ఏం చేయాలన్నా కానీ ఆయన మనకు ఆయన శక్తి ఆయన సంపూర్ణత మనకి ఎంతో అవసరం అన్నట్టు కాబట్టి అంత శ్రేష్టమైన వాడు మన ప్రభు కాబట్టి ఆయన చెప్తున్నక్కడ అవన్నీ చేసి శుద్ధీకరణ చేసి ఆయన జయించి లోకంలో ఎన్నో శ్రమలు పొందిండు ఎన్నో హింసలు పొందిండు ఆయన సమస్తాని నెరవేర్చి ఆయనకి ఇచ్చిన ఆయన ఇచ్చిన ఆ పని ఈ లోకంలో నెరవేర్తించి ఆయన ఏం చేసిండో దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు తండ్రి పక్కన కూర్చుండు ఆయన అంటే నీ స్థానం కూడా అదే అని అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా నీ స్థానం అట్లా ఉంటది ఇవి ఆయన ఏ రీతిగా సమస్తాన్ని జయించి ఆయన ఈ లోకంలో పంపబడిన పత్తి పని ఎట్లా నెరవేర్తించో నువ్వు నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనం కూడా అట్లా నిర్వర్తించాలా మనకిచ్చిన పత్తి బాధ్యత మనకిచ్చిన పత్తి తలాంతు ఆయన మైమ కొరకు మనం వాడుతూ వాటి ఎందుకు మరియు విశేషమైన జాగ్రత్తగా మనం పట్టుకుని ఉండాలా ఆయన తిరిగి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు అంటే పోగొట్టుకుంటానే కదా పోతాయి ఖచ్చితంగా పోతాయి కాబట్టి మరి విశేషమైన జాగ్రత్త కలిగి మనం ఉండాలి కాబట్టి ఆయన తండ్రి కుడి పాఠశాలను కూర్చున్నాడు అన్నిటిని చేయించి సమస్తాన్ని నిర్మించిండు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది అదే మనకు ఆదర్శం అన్నట్టు క్రీస్తు అడుగు జాడల్లో నువ్వు నేను కూడా మనం నడవాలన్న విషయం కాబట్టి మనం ఎన్నో విషయాలకు చెప్పబడ్డీ ఆ మొదటి అధ్యాయం అన్నిట్లో చూస్తే మనం చివరిగా రెండో అధ్యాయంకి వచ్చేవరకి మన వినిన సంగతులు అన్నిటిని కొట్టుకొని పోనట్లు వాటి మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నాం ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున కాబట్టి ఎవరు దేవదూతలు కాబట్టి మనమే కదా దేవదూతలు కాబట్టి ఆయన ఆయన ఆయన బిడలే దే దూతలు లాంటి వాళ్ళు ఆత్మీయ దశలో ప్రతిని మందికి వచ్చే సంఘ దూతకు రాయమన్నాడు అంటే నువ్వు నేను ఒక దూతలు లాగని కాబట్టి ఆయన వాక్యాన్ని వారి ద్వారా ఎందుకు పత్తి అత్యక్రమకు అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా కాబట్టి పత్తి అవిధేయత ఖచ్చితంగా శిక్ష ఉండదని చెప్తుండ్రు ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినలా ఎలాగే తప్పించుకుందము కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేసేవాడు ఎట్టి పరిస్థితులు తప్పించుకోడు తప్పించుకోలేడు అందుకు మనం జాగ్రత్తగా ఉండాలా కాబట్టి మనం ఇప్పుడు ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి ఆ గమ్యానికి మనం చేరాలా మన గమ్యానికి చేరాలా మన గమ్యం ఏ స్ప్రోవే ఆయన చూస్తూ మనం చేరాలా నీకులు మనతో పాటు తీసుకొని పోవాలా ఆయన సన్నిధికి అనే విషయం చెప్తున్నక్కడ ఎట్లా తప్పించుకుంటామని చెప్తున్నక్కడ తర్వాత ప్రభు రక్షణ బోధించట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా చూచక్రియల చేతను మహాత్ కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధమైన వరముల నను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్షుండగా విని వారి చేత మనకు దృఢపరచబడను ఇవన్నీ అవి జరిగినాయి అవన్నీ మనకు సాక్షమిస్తున్నాయి ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన ఆ విధానాలు ఆయన చేసిన కృపావరాలు ఆ గిఫ్ట్స్ అవన్నీ సాక్షమిస్తుంటాం వాళ్ళు సాక్షమిస్తుండగా వారితో విని విని వారి చేత మనకు దృఢపరచబడింది మనకు కూడా అది దృఢపరచబడింది కదా అందుకు మనం బహు విశేషమైన జాగర్తగా మనం జీవించాలా అనే విషయం మన ప్రభు చెప్తున్నాడు అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఐదవ వచనంలో మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు చూడండి దూతలకు ఎట్టు చూపించలేదంట ఆ రాబో లోకానికి కానీ దేవుడు మనకు చూపిస్తున్నాయి కదా చూడండి కాబట్టి అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢంగా నీవు మనుషుని జ్ఞాపం చేస్తున్నకు వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించకు వాడు ఏ పాటివాడు నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా వానిగా చేసేదివి చూడండి మనుషులు జ్ఞాపం చేసిన వాడు ఏ పాటివాడు అంటే దేవుడు ఈ లోకంలో ఆయన చేసిన సృష్టిలో మనిషి ఎంతో శ్రేష్టమైన వాడు కదా కాబట్టి ఎంతగా మనకు ప్రాధాన్యత ఇచ్చిండు దేవుని ఆయన బిడ్డలకి అనేది విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకో అంతగా రెస్పెక్ట్ దేవుడు మనకి ఇచ్చిండు కానీ ఆయన చూడండి ఒక మనిషికి అంత ప్రాధాన్యత ఇవ్వాలనా అని చెప్తుండక్కడ అంత దూతలో శృతిస్తున్నారు దూతలో దేవుని స్థుతిస్తున్నారు కొనియాడుతున్నారు ఆయన నిత్యం సేవ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఒక మనిషిని దర్శించడానికి ఆయన వాడు ఏ పాటి వాడు మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి ఆయన నేను దర్శించాలంటే నిన్ను అంతగా ఘనంగా ఎంచాలంటే ఆయన సన్నిధిని నిలబెట్టాలంటే నువ్వు ఏపాటి వాడు ఏమాత్రం కూడా మనం తక్కువ వాళ్ళమే కదా కానీ అంతగా ఎందుకు దేవుడు మన మన పట్ల ప్రాధాన్యత ఆయన ప్రేమ మనుషుల పట్ల చూపిస్తున్న అంటే ఆయన అంతగా ఇష్టపడుతున్నాడు మనల్ని అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదేవ విషయమో అది మనం చెప్తుండవు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మనిషిక కోసమే తయారు చేసిండు అవవాదంకి ఇచ్చిన దేవుడు అధికారం కానీ పోగొట్టుకున్నారు వాళ్ళు తిరిగి ఆయన వచ్చి అధికారం దేవుడు తిరిగి మనకిస్తే ఈ అధికారము మనిషి ఏం చేస్తున్నాడు ఈ రోజు అంత అధికారం అంత పవర్ దేవుడు మనకి ఆయన కుమారుడు ధర నిర్మించిండు ఎన్నో ఎన్నో చేసిండు పాపములు శుద్ధీకరణ చేసిండు కానీ ఈ లోకంలో అంత అధికారాలు అవి మనకు కూడా దేవుడు అర్తిస్తాయి కదా ఆత్మీయ అర్థం చేసుకుంటూ అవి మనకు కూడా దేవుడు ఇచ్చిండు అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయాయను ఆయన నామాన్ని ఇచ్చేసిండు సమస్తాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన తిరిగి వచ్చి అన్ని చేసి అన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉండి ఆయన మనకు సహకారిగా ఉంటూ వాటి అన్నిటినీ రివీల్ చేస్తున్నాడు ఎట్లా చేయాలనేది ఆయన ఆత్మగా ఉండి మనకు అవన్నీ నడిపిస్తా ఉన్నాడు చూడండి ఎంత గొప్ప ధన్యత మనిషికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి అయితే మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేస్తేవి నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం అనుగ్రహించితివి వాని పాదముల కింద సమస్త బుచ్చితివి కాబట్టి సమస్త అధికారము ఆయన కింద ఉంది మన ప్రభు ప్రభు ప్రభుకారే ఉంది సమస్తమైన అధికారం ఆ అధికారం ఆయన దగ్గరే ఉంది కానీ ప్రతి అధికారం పయనించి రావాల్సిందే కదా ప్రతి అధికారం పయనించి రావాల్సిందే కాబట్టి అధికారం మనకు మన ఇష్టాంశాన్ని జీవించడానికి లేదు మన ఒక అధికారం ఉన్నాడు ఆయనకి ఆయన ఆమోదం లేకుండా మనకి ఎలాంటి అధికారం ఉండదు ఏది అమలు పచ్చబడదు ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలా చూడండి అయితే మనకి అధికారం దేవుడు ఇచ్చిండు అది ఆయన మైమి కొరకే వాడాలా కదా ప్రతి అధికారం ఆయన మైమి కొరకే వాడాల చూడండి ప్రస్తుతం అన్ని ఆయన ఆదంలో ఉన్నాయి అన్ని ఆయన ఆదంలోనే ఉంటాయి కానీ ఒక రోల్ మనం పాటించాలంతే ఆ అధికారం తీసుకొని ఏసు ప్రభు నీకెవరిచ్చిన అధికారం అన్నారా లేదా శాస్త్రులు పరిచయం కాబట్టి నీకు ఎవరిచ్చింది అధికారం అంటే అసలు అధికారి ఆయనే కదా కాబట్టి అధికారం ఇవ్వాలా ఒకరివ్వాల ఎవరైనా ఒకరివ్వాలా అది ఏసు కాబట్టి ఈ అధికారాన్ని పొందుకున్న మనము మరి విశేషమైన జాగ్రత్త ఉండి ఆయన వాక్యాన్ని స్థిమ స్థిరపరచాలి లోకంలో పాపములకు శుద్ధీకరణ ఆయన చేసిండు నీ పాపముల విముక్తి ఏసుప్రవే అని ఆయన చూపించటమే ఆయన చూపిస్తేనే వాళ్ళకి పాపం విముక్తి కాబట్టి అది మనం చెయ్యాలా అనే విషయము మన ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ వి ఈ రెండో అధ్యాయంలో పదహారో వచ్చిన పద్నాలుగో వచ్చానికి ఒక విషయం ప్రభు చెప్తున్నాడు ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం దానికి ముందు ఎప్రిల్ పత్రిక ఐదో అధ్యాయంలో ఒక వాక్యం చేసి దానికి మనం వెళ్ళిపోయాం ఎపి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనంలో మొదటి వచనంలో ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకును అర్పణ అర్పణలను బలునులు అర్పించటకును దేవుని విషయమైన కార్యములు జరిగించటకై మనుషుల నిమిత్తం నియమింపబడును కాబట్టి ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుంచే దేవుడు ఏర్పరచుకుంటాడు ప్రతి వంశంలో నుంచి దేవుడు ఏర్పరచుకుంటూ ఉంటాడు ఇది పాత నిబంధనలు ప్యాటర్ని దేవుడు పౌలు అది విషయం అక్కడ జ్ఞాపకం అంటే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయినా కాబట్టి ప్రతి ప్రధాన యాజీకుడు ఎందుకు నిర్మిపబడ్డాడు అంటే చూడండి మన ప్రభు కూడా ప్రధాన యాజికుడు ఒక దశలో ఆయన కాబట్టి ఆయన ఏం చేసిండు ఏర్పరచబడిన వాడై బాపముల కొరకు అర్పణములను బదులను అర్పించటకై దేవుని విషయమైన కార్యములను జరించటకై మనుషుల నిమిత్తం ఏర్పరచబడి కాబట్టి మన ప్రభు ఈ లోకంలో ఎందుకోసం ఏర్పరచబడి అది మనం అర్థం చేసుకోవాలా అందరి కోసం అని ఏర్పరచబడి తాను కూడా బలనీయత చేత ఆవరింపబడినందున అతడు ఏమీ తెలియని వారి త్రోవ తప్పిన వారి తాలిమి తాలిమీ ఉన్నాడు ఆ హేతువు చేత ప్రజలకెలాగనో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణ చేయవాడై ఉన్నాడు చూడండి కాబట్టి మరియు ఎవడని ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు గాని ఆరోను పిలవన్నట్టుగా దేవుని చేత పిలవబడిన ఈ ఘనత పొందును అటువలే క్రీస్తు కూడా ప్రధాని ఆజికుడు తను మయమ మయమపరచుకోలేదు గాని నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పేవాడు ఆయనను మైమపర్చను కాబట్టి ఇక్కడ నుంచి మెలికిసేది క్రమం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఆయన సమస్తం మీద అధికారం ఇచ్చిండు ఆ అధికారము ఏ రీతిగా మనం వాడుకోవాలా మనకి ఎలాంటి పని దేవుడు మనకి నిర్వర్తి మన చెప్పిండో అది మనం దాని పట్ల మన విశేషమైన జాగ్రత్త కలిగి మనం ఉండాలా అని మన ప్రభు అది మనకు జ్ఞాపం చేస్తాడు కాబట్టి ఈ ప్రయాసములో మనం పోతున్నప్పుడు నీకు ఎన్నో శ్రమలు ఉంటాయి కాబట్టి నీ భారము నీ సేవా జీవితం ఏ రీతి ఉండాలనేది ఈ మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలం అయితే పద్నాలుగో వచ్చిన రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారు విడిపించటకును ఆయన కూడా రక్త మాంసములో పాలు వాడయాను కాబట్టి పత్తి పాపములను అతిక్రమములను వాటన్నిటి నుంచి జీవితకాలం మరణ భయాలన్నింటిలో నుంచి విడిపించాలని దాస్యముల నుంచి వాటన్నిటి నుంచి విడిపించడానికే దేవుడు ఆయన రక్త మాంసములుగా పాలు ఆయన ఈ లోక పాపాన్ని ఆయన భరించి అంటే ఒక ప్రధాన యాజకుడు ఒక దేవుని సేవకుడు ఎట్లాంటి సేవ చేయాలా ఏ రీతిగా త్యాగం చేసుకోవాలా అనేది ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతుంది ఒక దేవుని సేవకుడు దైవజనుడు ప్రభు దృష్టిలో ఏ రీతిగా ఉండాలా అనేది ఇక్కడ మనకు చెప్పబడుతుంది పాపం ప్రజల నిమిత్తం ఏర్పరచబడినవాడు కాబట్టి శుద్ధీకరణ మన ప్రవే చేయాలైన కాబట్టి ఒక సేవకుడు ఏరీతిగా ఎలాంటి విధానంలో ప్రభుని మయమపరచాలా ఏ రీతిగా ప్రభుత్వం మనుషులు నడిపించాలా అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి ఒక దశలో మనకి అవన్నీ వెంటాడుతూ ఉంటాయి కదా నాకు నాకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి అని చెప్పి అని చెప్తా ఉంటాం మనం కానీ ఇక్కడ మన జాగ్రత్తగా మనం పరిశీలిస్తే జీవితకాలం మరణ భయము చేత అంటే ఈ మరణ భయం అనేది నీ జీ నేను ఉంటది ప్రతి క్షణం నిన్ను వెంటాడుతూనే ఉంటది ఒక దశలో మనం భయపడతా ఉంటాం అది నేను వెంటాడుతూనే వా అది నియమం ఆ విధానం అట్టు ఉంటుంది అన్నట్టు నీ శరీరంలో నువ్వు కాబట్టి ఈ శరీర బలహీయతలు ఉంటాయి శరీరంలో ఉన్న ఎన్నో వేదాలు ఉంటాయి ఎన్నో భయాలు మనకు వస్తా ఉంటాయి కానీ వాటన్నిటి నుంచి ఆయన ముందుగానే వాటికి విజయం పొందినంట నీ మరణ భయం భయాన్ని చేత కూడా ఆయన విజయం పొందినందు వాక్యం అంటే నువ్వు జీవిత కాలం ఏ మరణ భయం నేను వెంటాడుతుందో ఏ ఎలాంటిది ఉందో ఆయన ముందుగానే నీ పక్షంగా ఆయన జయించినందు వాక్యం కాబట్టి ఇంక మనం ఎందుకు భయపడాలా మన భవిష్యత్తు గురించి మన జీవితాల గురించి ఎందుకు భయపడాలా ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడడానికి వీలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన సెలవు మీద ఒకటి అన్నిటికి విముక్తి కలిగించిండు కాబట్టి ఏ రీతిగా అనేది మనం అర్థం చేసుకోవాలా ప్రతి అది మన జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి వాటి ఆయన విజయం పొందిండు మన మనం చేయాల్సిన శిక్షను ఆయన భరించి అది ఆయన చేసిన పని ఆ త్యాగం ఆయన చేసిండు మనలో ఏం లేదు చేయనిక కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అది మనం అర్థం చేసుకొని ఆయన నిబంధన మనకు ఉన్నాం కాబట్టి అది పాటించి దాన్ని అనేకులు ప్రభుత్వంగా అది చూపించటమే మన పని ఆయన చేసిన త్యాగము యేసు ప్రభు చేసిన ఆ సత్యము ఆ యొక్క జీవం ఆ నిబంధననికి మనుషుల్ని అనేక నడిపించడమే మన పని ఈ లోకంలో ఆయనని చూపించాల ప్రతి క్షణం ఏ సుప్రభం చూపించాలా ప్రతి క్షణం ఆయన నీతిని ఆయన సత్యాన్ని మనుషులు చూపించాలా మరణ భయం చేత ఉన్న వాళ్ళని వాళ్ళందరూ రక్త మాంసంలో పాల్పడిందంట ఆయన మరణాన్ని కూడా జయించుడు కదా కాబట్టి మనకు మరణం లేదు కాబట్టి ఈ లోకంలో పాపంలో ఉన్న వాళ్ళకి రెండో మరణం ఉంది మనకు మరణం లేదు మనకు మరణం ఎందుకంటే ఈ లోకంలో మన కాలం ముగించినాక నువ్వు నువ్వు నీకు మరలా దేవుడు మళ్ళీ ఇంకొక పని దేవుడికి అప్పచేపుతాడు కాబట్టి అను మహిమ శరీరం ధరించుకుంటావు ఈ లోకానికి వస్తుంటూ పోతుంటాం అది చూ అది దేవుడు చూపించుడు మనకు వాక్య రూపకం కావని కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే లోబడిన వారు అందరు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళందరిని విడిపించిండు ఆయన మరణం ద్వారా కాబట్టి ఆ మరణము మనుషుల అనుభవించబడింది కాబట్టి అది ఎప్పుడైతే ఆ సత్యం మనం చెప్తామో వాళ్ళందరికి విడగలుగుతుంది అని వాక్యం చెప్తుంది కాబట్టి మన భవిష్యత్తుల గురించి మనకి ఎలాంటి సందేహం అవసరం లేదు కదా కాబట్టి ఒక దేవుని సేవకుడు ఆయన మన ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎలాంటి సేవ చేసిండు ఏ రీతిగా చేసేడు అనే విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏలా ఆయన ఏమంత ఎంత మాత్రమో దేవదూతల స్వాభావం ధరించుకోలేదు ఏమాత్రం కూడా ఆయన ఎలాంటి దేవదూతల స్వాభావం ఏం ధరించుకోలేదు ఆయన చూడండి కాబట్టి ఈ లోకంలో మనం చూసినప్పుడు ఒక దేవుని సేవకులు వాళ్ళు చెప్తా ఉంటారు కదా నాకు అది కావాలా ఇది కావాలా అని చెప్పి ఆయన ఎన్నో ఎన్నో మనం చేస్తా ఉంటాం కానీ ఆయన అంత గొప్ప దేవుడై ఉండి అంత ఐశ్వర్యవంతుడై ఉండి మహాసింహాసనం ఇచ్చిపెట్టి లోకాన్ని ఇచ్చిపెట్టి లోకానికి వచ్చి ఆయన ఎలాంటి దూతల స్వరూపం కూడా ధరించుకోకుండా అబ్రహాం సంతానం అందంటే ధరించుకుండా సంతానం అంటే ఒక మాములు మనిషిలాగా సం ఆయన చూడండి ఆయన ధరించుకున్నాడు ఒక మనిషిలాగా పుట్టిండి ఆయన ఈ లోకంలో చూడండి కాబట్టి మన మన ప్యాషన్ కూడా అట్లనే ఉండాల మన జీవిత లైఫ్ స్టైల్ కూడా అట్లనే ఉండాలి మన ప్రభు ఏ రీతిగా జీవించిండో అదే రీతిగా జీవిస్తేనే నువ్వు కాబట్టి ఆ మెలికి క్రమంలో మనం ఉన్నవాళ్ళం కదా కాబట్టి అందుకు మనము ఇటన్నిటిని మనం ఎన్నో విషయాలు ప్రభు మనం చూపించిండే ఎన్నో సత్యాలు కాబట్టి వాటిని మరి విశేష జాగ్రత్త కలిగి ఉండడం అనేది మన ప్రభు మన జ్ఞాపం చేసుకు ఎవరు నువ్వు ఎలాంటి పిలుపు దేవునికి ఇచ్చిండు నీ పిలుపు ఏంది నేను ఏరీతిగా దేవుడి లోకంలో నిలబెట్టిండు అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి ఈ లోకంలో జరిగే ఏదైనా సరే నేను భయపెట్టదు భ్రమ పట్టదు నీ పిలుపులను కొనసాగించుకుంటూ ఆయన కొరకు జీవిస్తూ చివరికి నీ వంతులోనే ఉంటావు చూడండి అయితే పదహారో వచ్చిన పదహారో వచ్చినంలో ఆయన ఏమాత్రం కూడా దేవదూతల స్వభావం ధరించుకోలే అబ్రహం సంతానం వచ్చింది ఆయన కాబట్టి అబ్రహం సంతానం అంటే మనమే కదా మనం సాయం చేయడానికి వచ్చింది ఈ లోకంలోకి ఆయన ఒక మనిషిలాగా పుట్టిండు ఒక మనిషిలాగా ఒక మనిషిలాగా పుడితేనే ఒక మనిషి సాయం చేయగలడు కదా ఆయన దేవదూత్తుల స్వాభం ధరించి ఒక ఒక వింతకరంగా ఉంటుంది కాదు విధానం అది కాబట్టి ఆయన మనిషిలానే బుట్టిండు ఒక మనిషిలాగా బుట్టి ఆయన మనిషిలాగా జీవించింది ఈ లోకంలో కానీ ఆయన దేవుడు కదా ఆయన దైవత్వం ఉంది దైవం ఉంది తర్వాత ఒక మనిషిలాగా రెండు రోల్స్ పాటించింది ఆయన కాబట్టి ఒక దశలో ఆయన దైవీకంగా ఉన్నాడు ఒక దశలో మానవులా కూడా దైవికంగా దేవుని భయభక్తులు కలిగి జాగ్రత్తగా జీవించడు అవన్నీ ఎందుకు పాటించాలా డైరెక్ట్ దేవుడిలాగా వండించి చెప్తే అయిపోతాది కదా కానీ మనిషి స్వభావం ఎందుకు ధరించుకున్నాడు అంటే మంచి గుణగాణాలు మంచి బలహీనతలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఆ బలహీనతలు అన్నిటి నేను జయించిన నేను కూడా మీలాగా ఉన్నా అనుకోవచ్చు దేవుడు బ్రదర్ ఆయన దేవుడు కాబట్టి ఏమైనా చేయగలనట్టు కానీ దేవుడే కానీ మనిషిలాగా వచ్చింది కదా దేవుడే మనిషిలాగానే మనలాగా నీలాగా శ్రమాని మించిడు కానీ పాపం లేని వాడిగా జీవించిండు ఆయన పరిశుద్ధంగా జీవించిండు దేవుని నిబంధన పాటించి ఆయనకి ఇచ్చిన పని నెరవేర్చి ఆయన పరలోకంలో తండ్రి కూడిపర్చున్నాడు ఈ రోజు నువ్వు నేను కూడా అట్లనే ఉండాలనేది ఒక మాదిరి మన ప్రభు చూపించిండు ఆ రీతిగా దేవదూతల స్వభావం ధరించుకోలేదు కాబట్టి అందుకే మనం ఎప్పుడైనా సింపుల్ గానే ఉంటాం మనం ఎందుకంటే ఆయన హెచ్చింపబడాలా మనం తగ్గింపబడాలా కాబట్టి మనకి దేవుడు అన్నిచ్చినా గానీ మన సాధువు జీతంలాగా మన ప్రభులు పోంటా ఉంటావు ఎప్పుడు కూడా మన అహంగా ఉండవు ఒకవేళ కొన్ని దశలు మనకు వస్తుందేమో కానీ బట్ అని చేసుకుంటా ఉంటావు ఎందుకంటే ఆ రీతి ఉంటే దేవునికి ఇష్టం ఉండదు చూడండి కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడు అండి ప్రజల పాపములు పరిహారం చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరంలో నమ్మకం ప్రధాన ఆర్జకుడి నిమిత్తం చూడండి ప్రజల పాపములకు పరిహారం చేయటానికి దేవునికి సంబంధించిన కార్యములు కనికరము నమకము ఇది వండు ఉండాలా కనికరం ఉండాలా నమ్మకము చూడండి కనికరము నమకము నమ్మకం గలగా మనం జీవించాలా ఆయన కార్యాలలో ఇవన్నీ మనకి ఎంతో అవసరం అన్నట్టు కాబట్టి దేవుని కార్యాలు చీటకు కనికరము నమకము. గల ప్రధాన యాజికుడ నిమిత్తము అన్ని విషయములలో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అంటే ఇక్కడ ఏం చెప్తుడు ఆయన దేవుడ కూడా నీలాగా నా లాగా ఉన్నాడు అని చెప్తే ఒక శివకులలాగా ఉన్నాడు సహోదరు అంటే వాళ్ళు కావలసి వచ్చినంటే అది నియమం నెరవేరాలి కాబట్టి కాబట్టి అది నెరవేర్చాలి కాబట్టి అందుకే ఒక దశలో నాకు అనిపిస్తూ ఉంటది ఇప్పుడు మనం ఒక తరసు ఒక దశలో మనం ఒకప్పుడు మనం తెలియనప్పుడు మతపరంగా జీవించినప్పుడు పడుతుంటము లేస్తుంటాము పడుతుంటాము లేస్తుంటాము ఒక దశలో ఆత్మలో జీవిస్తూ ఉంటాము ఒక దశలో శారీరకంగా జీవిస్తూ ఉంటాము ప్రార్థన చేస్తాము కొంచెం టైంలో విశ్వాసం ఎక్కడో ఉంటది ఒక దశలో మనం చెప్తాం వాక్యము ఆ వాక్యం ప్రకారంగా మనమే ఉండము ఒక దశలో ఎందుకంటే ఇవన్నీ నాకు జరిగిన ఒక గతంలో కాబట్టి నాకు అనిపించింది అంటే ఆ వాక్యం నీకు కూడా వర్తిస్తుంది కదా తెలియక తెలియదు అది వాళ్ళకేగా అనిపించేది ఒకప్పుడు తెలియక నేను ఫస్ట్ రక్షణ పొందిన కొత్తలో సంగం చెప్తున్నా కాబట్టి తెలిసిన తర్వాత ఎన్నో సత్యాలు బయలుపరచబడ్డాయి అది అందరికీ వర్తిస్తుంది కదా కాబట్టి అనిపిస్తుంది కాబట్టి ఆయన ఈ లోకంలో అంత పర్ఫెక్ట్ గా జీవించిండు అటా జీవించగలము అని కూడా వాక్యం చెప్తుంది కదా క్రీస్తువులు ఉంటుంది అన్ని విషయాలు మనం ఎదగాలన్న వాక్యం కూడా ఉంది కదా కాబట్టి అంత ఎందుకు మనం అందుకోలేకపోతున్నాం అన్నప్పుడు ఏదో బలహీతలు ఉంటాయి కదా కాబట్టి మనిషి నేచర్ అది కానీ వాటన్నిటికీ దేవుడి ముందుగానే వాటన్నింటిని విజయం పొందిన మన అనేది అది మనం అర్థమైనప్పుడు ఎలాంటి బలహీతలు వచ్చినా కానీ మనం ఛేదించుకో ముందుకు పోతాం మన ప్రవేదానికి మాదిరి ఇంకెవ్వరు కూడా కాదు కదా కాబట్టి మన ప్రభు ఏ రీతిగా నడిపిస్తాడో ఏ రీతిగా నడిచింది ఈ లోకంలో అదే రీతిగా మనం కూడా నడుచుకున్నప్పుడే కాని అది అది మనం తెలుసుకోలేము పౌలు అదే చెప్తాడు అక్కడ పౌలు అంతగా ప్రభు ఎంబడించాడు కదా నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్టు మీరు నన్ను పోలు నడుచుకున్నాను అంటే ఆయన ఎంత పర్ఫెక్ట్ ఆ స్టేజ్ కి ఆయన అంటే క్రీస్తుని పోలి నేను మీరు నన్ను పోలు నడుచుకున్నామంటే ఆయన పోలు నడుచుకున్న క్రీస్తుని అంటే పౌలు కూడా అంత పర్ఫెక్ట్ నెస్ కి చివరి వరకు ఒక దసరా ఉంటాడు సంపూర్ణ ఒకటి ఒక అన్నాడు అంటే సంపూర్ణ స్థితికి పోయినప్పుడే అంత పర్ఫెక్ట్నెస్ వస్తా అంతగా మనం దాన్ని ఆ రీచ్ కావాలన్నట్టు కాబట్టి ఒక దేవుని ఆజకులు ఆ రీతికి ఉన్నప్పుడే ప్రభులాగా మనం జీవించగలం ఆయన కార్యంలో మనం నమ్మకంగా కనికరంగా మనం చూపించగలం అని చెప్తున్నక్కడ అయితే ఆ ఇక్కడ చూడండి అన్ని విషయంలో మన సహోదరులు వంటి వాడు కావాల్సి వచ్చాను అంటే ఒక మనిషిలాగా అని చెప్తున్నాక్కడ తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సాయం చేయగలవాడై ఉన్నాడు ఇది చాలా నచ్చిన వాక్యం చూడండి ఆయన శోధింపబడి శోధింపబడే వారికి కూడా సాయం చేస్తుండ ఇప్పుడు ఒకవేళ మన శోధంలో మనం పోతున్నాం అనుకో శోధంలో ఉన్న వాళ్ళు మనకు ఎదురైతే ఏం చేస్తాం వాళ్ళు కూడా సాయం చేస్తా ఉంటారు ఎట్లా సాయం చేస్తాం ఏదో రూపకంగా అది ఫిజికల్ కావచ్చు స్పిరిచువల్ కావచ్చు కాబట్టి ఆయన ఎలాంటి విధానాలు అనే సేవా మనం పరిశీలిస్తే మన ప్రభుత్వ ఎట్లా చేసిండు అనేది ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటది చూడండి ఇది ఒక చీకటి లోకం కదా ఈ చీకటి లోకంలో దేవుడు ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోయిండు ఆయన వాటిని జయించి వెలుగు చూపించిండు ఆ చీకటిలో ఉన్న ప్రజలకి వెలుగు చూపించిండు ఆయన కాబట్టి ఆయన ఆల్రెడీ ఆయన అడుగులు కనిపిస్తున్నాయి మనకి ఆత్మీయ దర్శనం అర్థం చేసుకుంటే ఆయన మార్గం కనిపిస్తుంది అదే మార్గం పట్టుకు మనం ముందుకు పోతేనే మనం ఆయన కొరకు ఈ లోకంలో సంపూర్ణంగా జీవించగలం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన ఎట్లా జీవించిండో మనం కూడా ఈ లోకంలో అటనే జీవించాలా కాబట్టి ఆయన ఇచ్చిన అధికారం ఆయన మైమ కొరకు మనం వాడుకోవాలా మనం వినిన పత్తి సంగతి పట్ల మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలా ఆ జాగ్రత్త కలిగి ఉండకపోతే ఖచ్చితంగా మనము దాన్ని పోగొట్టుకుంటాం ఖచ్చితంగా పోగొట్టుకుంటాం కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు ఒక మూడో అధ్యాయంలో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుల పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకునే దానికి అపూసో ప్రధాని ఆజకుడైన ఏసు మీద లక్ష్యం ఉంచుడి కాబట్టి మన లక్ష్యం ఏస్ప్రావే ఆయన మీద ఆయన మీద లక్ష్యం ఉంచాలా మన లక్ష్యం ఏసుప్రవే నీ గురి ఏస్ప్రోవే ఆయన ఏం చేసిండు ఈ లోకంలో ప్రపంచాలు నిర్మించిండు మహామహుడ తన మాటల మహేత అంటే దేవుని వాకు ఆయన మాటల చేత అనేకులు ఈ లోకాన్ని నిర్మించిండు ఆయన మనం ప్రభు అంత గొప్ప దేవుడిని సృష్టి కడతైన దేవుడికి యాజకులు మనము అంత గొప్పత అంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చిండంటే ఆయన ఆయన ఎంతగా ఎలాంటి గొప్ప దేవుడు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన ఎలాంటి సాధువుగా ఈ లోకంలో జీవించిండు నమ్మకంగా జీవించిండు ఎంతో వినయ భయభక్తులతో తల్లికి విధేత చూపించిండు జీవిత అంతా మరణ భయం అన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించడం ఆయన కాబట్టి ఇందువలన పరలోక సంబంధమైన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా మనమంతా పరలోక సంబంధమైన పిలుపులో మనం పాల్గొందిన వాళ్ళం మనం అంతా పరలోక సంబంధమైన పిలుపులో మనం అంతా పాల్పొందిన వాళ్ళమే కదా కాబట్టి పాల్పొందిన మనమంతా కూడా ఆయన మీద లక్ష్యం ఉంచాలా ఆయన విషయం చెప్తున్నా అక్కడ ఏసు ప్రభు మీద మనం లక్ష్యం ఉంచాలా ఏసు మీద లక్ష్యం ఉంచుడి దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను కాబట్టి మోస ఎట్లా నమ్మకంగా ఉన్నాడో మన ప్రభు ఎట్లా ఉన్నాడు కానీ మోసే కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయన నమ్మకం మోసే అని సృష్టించిందే మన ప్రభు కదా కాబట్టి ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేతనే కట్టబడును కాబట్టి సమస్తం కట్టుబడు దేవుడే కాబట్టి సమస్తాన్ని ఆయనే కట్టాల ఒక ఇల్లు ఒక మనిషిని కట్టబడుతుంది కానీ సమస్తాన్ని కట్టేది మన ప్రవే చూడండి ఆయన అధికారం ఎట్లుంది చూడండి కాబట్టి ఆయన అధికారం కింద మనము కూడా దేవుడు అధికారం ఇచ్చిండు పవర్ ఆయన నుంచి రావాల కాబట్టి మనము కూడా ఆ రీతిగానే ఉండాలా అనే విషయము చెప్తున్నాను చూడండి అయితే సమస్తం కట్టబడు దేవుడే ఇంతకంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోస కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఇంచబడను ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడయి ఉండి దేవుని ఇల్లు అంతలో నమ్మకంగా ఉండేను చూడండి ముందు చెప్పబడే వాటికంటికి వీళ్ళంతా నమ్మకం ఉన్నారు ముందు చెప్పబడే సంగతులకు మోసే పరిచారకుడయి ఉండి దేవుని ఇళ్ళంతటి నమ్మకంగా ఉన్నారు అంటే వాళ్ళ కాలంలో దేవుడు ఏ పని అయితే వాళ్ళు చెప్పిందో వాళ్ళన్నింటిలో ఆ చెప్పబడిన వాటికి నమ్మకంగా ఉన్నారు అయితే అయితే క్రీస్తు కుమారుడయి ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఇది చాలా ముఖ్యమైనది కదా ఆయన కుమారుడు అయ్యింది తన ఇంటి మీద నమ్మకంగా ఉండట ఒక దశలో ఈ లోకంలో మనుషులు నమ్మకంగా ఉంటే మన ప్రభు మటుకు కుమారుడు ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట తర్వాత ధైర్యముని నిరీక్షణ వలన ఉత్సాహము తుదు మట్టుకు స్థిరంగా మనమే ఆయన ఇల్లు అంట అలా కాబట్టి మనకు ధైర్యం ఉండాలా నిరీక్షణ ఉత్సాహం ఉండాలంట ధైర్యం ఉండాలా నిరీక్షణ ధైర్యం ఉండాలా దేని విషయం కూడా మనం భయపడద్దు ధైర్యంగా ఉండాలా తర్వాత నిరీక్షణ మన నిరీక్షణ ఎప్పుడు మనం సిగ్గుపరచదు తర్వాత ఉత్సాహంతో సంతోషంతో ఉంటే తుదమట్టుకు స్థిరంగా ఉంటే చేపట్టినలా అంటే నీకు ప్రతిదీ చివరి వరకు నువ్వు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేస్తేనే కానీ నువ్వు ఆయన ఇంటిలాగా ఉండలేవు ఆయన ఇల్లులాగా నువ్వు తయారు విషయం చెప్తున్నావు అక్కడ కాబట్టి అందుకు ప్రతి విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి ఇవన్నీ దేవుడు మనకు ముందే ఎట్లా ఉండాలని దేవుడు ముందుగానే మనకు బయలుపరిచింది కదా కాబట్టి కేబిపిఎం గ్రూప్ లో మనం చూసినప్పుడు ఒక ఉపద్రవం ఒక శ్రమ రాబోతుందంటే ఒక ఉపద్రవం రాబోతుందంటే దేవుడు ముందే మనం సిద్ధపరుస్తూ ఉంటాడు బోరల తీర్పు గురించి మనం చూసినప్పుడు ఆయన ముందే చెప్పిండు కదా రకరకాలమైన గుంపులు ఎట్లా ఉంటాయని చెప్పిండు అవన్నీ ఎగ్జాక్ట్లీ నెరవేరుతున్నాయి కాబట్టి ముందుగానే దేవుడు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆ టైంకి నెరవేర టైంకి మనుషులు తొల్లిపోతూ ఉన్నారు చూడండి ఎందుకంటే అవి మనం మర్చిపోతే మరి ఆయన కొరకు మనం లోకంలో జీవించలేము మర్చిపోతే ఏమవుతుందంటే మనం పడిపోతాం ఖచ్చితంగా పడిపోతాం ఎందుకంటే ఆ వినిన సంగతులు అంటే దేవుని వాక్యం ఉంటే పర్లేదు ఆయన వాక్యం వింటే మనం బలపడతా పడుతూ ఉంటాం కానీ ఆయన వాక్య ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఏమైతుంది ఖచ్చితంగా మనం శోధనలో పడిపోతాం ఎందుకంటే ఆ టైంకి నువ్వు ఎలా జయించాలో నీకు తెలియదు నీకు ఆయుధం లే వాక్యమైన ఆయుధం లేకపోతే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఓడిపోతా ఉన్నట్టు కానీ ఆ టైంకి చెప్పేటోళ్ళు కూడా ఉండరు బలపరిచేటోళ్ళు కూడా ఉండరు కాబట్టి ధైర్యం నుండి ఉత్సవా నిరీక్షణ ఉత్సాహము తుదుమట్టుకు స్థిరపరచడం మనమే ఆయన ఇల్లు మరియు పరిశుధాత్మిక చెప్తున్నాడు చూడండి నేడు మీరు ఆయన శబ్దం వినే వల్ల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించిన వాని వల్లే మీ హృదయంలో కఠిన పరుచుకునే ఎందుకు ఈ హెబ్రి సంఘానికి వాక్యం చెప్తున్నంటే ఇవన్నీ ఎంత ఎక్స్ప్రెస్ ఎందుకు ఇస్తున్న పావులు అంటే ఈ హెబ్రి సంఘము పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళు యూదులు కొంతమంది రక్షింపబడిన వాళ్ళు ఆచారాలు విధానాలు ఉన్నా వాళ్ళందరికీ ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇది బహు కష్టతరమైన పుస్తకంసిన పత్రిక ఓల్డ్ టెస్టిమెంట్లు ఉన్నా ఆ పాత విధానాల ఆయన క్రొత్త నిబంధనలు అవి ఎట్లా నిరవర్తున్నాయి అవి అవి అవన్నీ నీడలో నిజస్వరూపం క్రీస్తుని ఎంతగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయవాల్సి చెప్పండి అంతగా పౌలు ఎంతగా ఆయన ప్రభు వాక్యాన్ని వాళ్ళకి స్థిరపరచబుడు కాబట్టి కొన్ని దశల్లో మనం కూడా కొద్ది వాక్యం చెప్పాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఎంతో ఓపిక పెట్టాలా నిరీక్షణ పెట్టాలా ఉండాలా కానీ ఈ క్షణం ఈ ఈ కాలంలో మనుషులకు ఓపికే ఉండదు ఒక గంట సేపు ఎక్కువ అరగంట సేపు ఓపికే ఉండదు ఆయన ఎంత ఓపికగా ఎంత నేర్పుగా ఇవన్నీ చెప్తున్నా మనుషుల సంఘానికి మనం ఉన్న అందుకే కదా ఏదో చెప్పేసి వెళ్ళిపోవటం కాదు కదా ఒక దశలో నువ్వు ఆగినప్పుడు నీకు అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఓపికతో మనుషులు చెప్పాలా ఈ వాక్యం చెప్తుంది ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి అంటే మనం అట్లా తయారు కావాలనే కదా కాబట్టి వాళ్ళు చెప్తున్నక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ప్రవచనాలు కూడా ఆయన రిలీజ్ చేస్తున్నక్కడ అవి జ్ఞాపకం చేస్తున్నాడు మీ హృదయంలో కఠిన కాబట్టి కఠిన వాళ్ళు ఇస్తారు ప్రజలు కాలంలో కాబట్టి మనం మటుకు మన వినే పత్తి సంగతి మన జాగ్రత్త విశేషమైన జాగ్రత్త ఉండాలి చూడండి తర్వాత కావున నలభై దినములు నలభై సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి నేను కావున నేను ఆ తరం వారి విస్కి వీసుకి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోవచ్చున్నారు నా మార్గం తెలుసుకోలేదు ఎక్కడ తప్పిపోతారంటే వాళ్ళ హృదయ ఆలోచనల ద్వారానే తప్పిపోతానంట అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి ఘోరమైన వ్యాధిగా అందుకే ఆ హృదయం సంపూర్ణంగా స్వస్థపరచబడిపోతే సమస్తం తేటగా అనిపిస్తే వాళ్ళకి నా మార్గం తెలుసుకోలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విషయాలను ప్రవేశింపరని చెప్పి కాబట్టి కింద చెప్తుండ్రు కాబట్టి జీవం గల దేవుని బిడలారా అని ఇక్కడ ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది చాలా కఠినంగా చెప్తుంది పౌన్ ఎందుకంటే అంత కఠినంగా వాళ్ళు తయారైపోయినారు ఒక మనం కూడా కఠినంగా చెప్పాల్సింది కానీ దేవుని ప్రేమ ఇది ప్రేమ కాబట్టి ఒక ఆయన ప్రేమనే ఆ రీతిగా నడిపిస్తూ ఉంటది అని చూడండి కాబట్టి ఇవన్నీ దేవుడు ఎందుకు మనకు జ్ఞాపం చేస్తుండ్రు ఒక ఇవన్నీ ఎప్పుడు చెప్పబడిన వాక్యాలు ఎప్పుడు విన్న వాక్యాలు అని చెప్పి చాలా మంది కదా కాబట్టి ఒక ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు వస్తారని చెప్పి రెండు వేల సంవత్సరాల చెప్తుండు మేము కనీసం నిక్కర్ వేసుకున్నట్టే చెప్తున్నాడు కానీ ఇంతవరకు ఆయన రాలేదు ఇంతవరకు ఆయన రాలేదంటే ఎందుకు రాలేదనేది ఎంతసేపు చెప్పిన వాక్యాలే చెప్తారు అని చెప్తూ ఉంటారు కదా మనుషులు కానీ అవి నెరవేర్లే ఇంకా అంటే నీ ఒక్కడి కోసం రావాలా ఎంతో రక్షింపబడ్డ వాళ్ళు పొందిన ఈ లోకంలో ఎంతో ఉన్నారు వాళ్ళ రావాలి కదా అందుకే మన ప్రభు చెప్తుంది ఇక్కడ వాక్యం మొదటి వ్యవహారం రాసిన పత్రికలో యేసు ఒక విషయం చెప్తుండ్రు ముఖ్యంగా మనకి చూడండి రెండో అధ్యాయం ఇరవై వచ్చినంలో అయితే మీరు పరిశుద్ధిని అభిషేకం పొందిన వారు కనుక సమస్తం ఎరుగుదురు కాబట్టి సమస్తం మనకు తెలుసు ఎందుకంటే సమస్తం మనకు ఆయన కానీ ఎందుకు మళ్ళీ రిపీట్ గా దేవుడి జ్ఞాపకం చేస్తుండు మీరు సత్యం ఎరగని మీకు రాయట్లేదు కాబట్టి మీకు సత్యం తెలీదు అని చెప్పి మీరు రాయట్లేదు కానీ మీరు దాన్ని ఎరిగినందున ఏ అబద్ధమును సత్య సంబంధం కాదని ఎరిగిన్నందున మీకు రాయించున్నాను కాబట్టి ఏది సత్య సంబంధం ఏది అబద్ధమైందో మీరు ఎరిగి ఉన్నందున మీకు రాస్తున్నా కాబట్టి ప్రతిదీ పరిశీలించండి జాగ్రత్తగా అని ఎందుకంటే మోసపోయే అవకాశం ఉందని చెప్తున్నా అక్కడ కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధి ఆ టైంకి వచ్చేసినాం మనం కదా కాబట్టి తండ్రిని కుమ్మార్ని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కాబట్టి తండ్రి కుమారుని ఒప్పుకున్నవాడు ఒప్పుకొనని కానీ కొంతమంది కానీ ఒప్పుకోవాలని వాడు అబద్ధ క్రీస్తు విరోధాన్ని చెప్తున్నాడు అక్కడ కాబట్టి తండ్రి కుమారుని ఒప్పుకోవాల తర్వాత కుమారుని ఒప్పుకొని కొనని ప్రతివాడు తల్లిని అంగీకరించేవాడు కాడు కాబట్టి కుమారుని ఒప్పుకునేవాడు తల్లిని అంగీకరించేవాడు అయితే మొదటి నుండి ఇరవై నాలుగు మీరు మొదటి నుండి దేని వింటురో అది మీలో నిల్వ ఇది మనం అర్థం చేసుకోవాలి మొదటి మీలో ఏముందో ఏ సత్యంలో మీరు స్థిరపరచబడ్డరో అది చివరి వరకు ఉండాలని చెప్తుంది అక్కడ పరిశీలించుకోవాలి కదా మనం కాబట్టి ఎవడైనానూ తన కట్టడంలో కట్టుకున్నప్పుడు రాతి మీద కట్టిన కర్ర మీద కట్టిన ఏది కట్టినా సరే కట్టు పత్తివాడు అది ఏ స్థితిలో కట్టబడుతుందో పరిచయం చేసుకోమని పావులు చెప్తారు రాసిన పత్రికలో కానీ ఒక్కటే పునాది ఉంది ఇన్ని పునాదులు లేవు ఆ పునాది ఏ కాబట్టి ఆ పునాది మీద మనకు కట్టబడి ఉన్నావా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలా అయితే మొదటి నుండి మీరు దేని వింటిరో అది మీలో నిల్వైన అంటే ఎందుకు ఈ విషయం చెప్తుంది మొదటి నుంచి అంటే అది ఉండదని చెప్తున్నక్కడ పరిగిపోతుందని చెప్పి అందుకు విశేషమైన జాగ్రత్తగా ఎందుకు చెప్పింది అంటే ప్రభు అందుకే అనేకులు ప్రేమ చల్లారిపోతారు అని ప్రేమ అంటే ఏసు ప్రభే ఏసు ప్రభే ప్రేమ చల్లారిపోద్ది అంటే చూపించిన ప్రేమ మనుషులు మర్చిపోతారు అని చెప్పిన వాక్యం మర్చిపోతారు చివరికి కాబట్టి అందుకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నక్కడ తర్వాత మొదటి నుండి విన్నది మీలో నిలిచినడల్లా మీరును కూడా కుమారుని ఎందున తండ్రి ఎందు నిలుస్తారంట తండ్రి కుమారుడి ఎందు నిలుస్తారు కాబట్టి నిత్య జీవము అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం తర్వాత మిమ్మల్ని మోసపరిచేవారిని బట్టి ఈ సంగతులు మీకు రాయించినంటే మోసగి మోసగింపబడతారా చివరికి వచ్చేవారికి అబద్ధ బోధలు ప్రపంచం అంతా కాబట్టి పతి ఆత్మను నమ్మక అది ఏ దేవుని సంబంధం కాదు మనం పరిశీలించాలా అందుకు మనకు ప్రవచనం వరకు మనకు అవసరం దేవుడు ఇందాక చెప్పాడు అనేకమైన కృపా వరాల చేత పరిశుధాత్మ వరాల చేత మీకు అనుగరించబడింది కాబట్టి ఆ గిఫ్ట్స్ ఉన్నప్పుడే మనం పరిశీలించగలమని చెప్తున్నాడు తర్వాత మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి మా ఈ సంగతి మీకు రాస్తున్నాడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం వాక్యము ఈ రోజుకి నెరవేరుతున్నది అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీరు నిలిచినది గనక ఎవరైనా మీకు బోధింపనక్కర్లేదు కాబట్టి ఎందుకు పరిశుధాత్మనే మనకు బోధించాలా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీలో నాలో ఆత్మ ఉన్నప్పుడు పరిశుధాత్మ వలనే కదా మనకి ఇవన్నీ బయలుపరచబడుతున్నాయి ఈ వాక్యాలన్నీ దేవుని ఆత్మ దాని బిడ్డలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన వచ్చిన అభిషేకము సత్యము కాబట్టి అబద్ధమైన అభిషేకం కూడా ఉంది కాబట్టి ఏది సత్యమైన అభిషేకం ఏది అబద్ధమైన అభిషేకం మనకు గుర్తించాలా అందుకు మనకి వివేచన మనకి ఎంతో అవసరమైన విషయం చెప్తున్నాడ కాబట్టి అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచినది గనక ఎవరిని మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధం కాదు అది అన్నిటిని గుచ్చి మీకు బోధించున్న ప్రకారం ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుచుచున్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ అభిషేకము అన్నిటిని గుచ్చి బోధించుచున్న ప్రకారం అన్నాడు తర్వాత ఆయన మీకు బోధించిన ప్రకారంగా అన్నాడు అంటే ఆయన అంటే ఎవరు ఈయనంటే ఎవరు యేసు ప్రభు ఏం చెప్పిండో దేవుని ఆ ఆ దేవుని ఆత్మ అదే చెప్పాలా ఎందుకంటే ఆత్మ దేవుడే కాబట్టి ఆత్మ వల్లే రాయబడిన వాక్యము యేసు ప్రభు ఆయన ఆ దేవుడు కాబట్టి ఆయన బలికిన వాక్యము ఆయన ఆత్మని అది కూడా సేమ్ చెప్పాలా కానీ తేడా కనిపిస్తుందంటే అప్పుడు అర్థం చేసుకొని ఇది దేవుని సంబంధం కాదని అది కూడా మనకు అవసరం పరిశీలించాలా వచ్చిన పతి ఆత్మను మనం వివేచించాలా అని చెప్తున్నా తర్వాత ఆయన మీకు బోధించిన ప్రకారం గాను మీరు నిల్చున్నారు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైన ఉన్నప్పుడు మనం ఆయన రాకడి ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండడి మనం నిలిచి ఉండాలా ఆయన నీతి ఎరిగి ఉన్న ఎడలా నీతిని జరిగించే ప్రతివాడును ఆయన మూలంగా పుట్టినడని ఎగుతాము కాబట్టి ఎవరు నీతి అంటే నీతిని జరిగించే ప్రతివాడే నీతిమంతుడు నీతి మంతుడు అన్నప్పుడు ఎవరంటే నీతిని జరిగించాలంటే రక్షణ కార్యం జరిగించేవాడే నీతిమంతుడు ఆ నీతి మన ప్రవే ఆ నీతిని మనకు సంకల్పించాడు కాబట్టి మన అంద వాక్యాన్ని ముగిస్తున్నాం కాబట్టి దేవుడు ఎలాంటి ప్రేమ మనకు అనుగ్రహించండు కాబట్టి అందుకే చివరగా మన సేవా జీవితంలో మనం ఎట్లా ఉండాలనేది మూడో అధ్యాయం పదహార వచ్చినంలో పదిహేనవ వచ్చినంలో పదహారు వచ్చినం ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను దీనివల్ల ప్రేమ ఎటుదో మనం తెలుసుకొని కాబట్టి ప్రాణం పెట్టేవాడు ప్రేమించేవాడు అని ప్రాణమే ప్రేమ నువ్వు అంతగా నువ్వు ప్రాణం ప్రేమిస్తున్నావు అంటే నీ నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అంటే నీ ప్రాణం ఎక్కడుందనే విషయం చెప్తున్నా అక్కడ కదా కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే తన ప్రాణము పెట్టాను మన కొరకు ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిండు దీనివల్ల ప్రేమ అని కాబట్టి ఒక మనిషి ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టినంటే ప్రేమ అన్నట్టు కాబట్టి నీ నువ్వు నా కొరకు ప్రాణం పెట్టగలవా అంటే దాని అర్థం ఏంది నీ ప్రాణం నా కొరకు పెడితే ఏం అర్థం లేదు అక్కడ ఆయన పెట్టి మన కొరకు ప్రాణం కామె ఆత్మీయ దశలో దాని అర్థం ఏంది మనకు కూడా ఆ వాక్యం వర్తిస్తుంది కదా ఎట్లా కింద చూడండి వాక్యం చూడండి మనము కూడా సహోదరుల నిమిత్తము మనం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము చూడండి మనం కూడా అంటే నీ జీవితం కూడా మరణమగినంతగా నీ సహోదరుల నిమిత్తం అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రాణం అంతగా త్యాగం చేసుకోవాలా అప్పుడే నువ్వు ఆయన ఆయనలో నువ్వు ఆయన పాలు నీకు ఉన్నట్టే క్రీస్తుబడిన పాటలో కొంచెమైనా నేను పడాలని ప్రభులు ఎంతగానో ప్రయాసపడతా ఉంటాడు త్యాగపూరితమైన సేవ మన ప్రభు చేసి ఆ రీతిగా ఆయన త్యాగాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎట్లా జీవించండు జీవితకాల మరణ భయం నుంచి మనకు విడల కల్పించు ఆయన ఎలాంటి యాజకుడిగా ఎలాంటి సేవ చేసిండు ఈ లోకంలో మనం అన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం వినిన పత్తి సంగతులు మన ప్రభు చెప్పిన పత్తి సత్య ఆత్మీయ సత్యాలు మనకి ఎన్నో విషయాలు బయలుపరిచి లాక్డౌన్ లో వాటి అన్నిటిని విశేషమైన జాగ్రత్త కలిగి మన సహోదరుల నిమిత్తం మనం కూడా మన జీవితాన్ని త్యాగం చేసుకోవాలా శాక్రీఫర్ చేసుకోవాలా శ్రమ పడాల సువార్తకుని పనిచేయమంటే తిమో తీ రాసిన పత్రికలు నీ పరిచయం సంపూర్ణంగా జరిగించమనడు శ్రమ అనుభవించమనడు ఊపి కలిగి స్నానం కలిగి ఇవన్నీ మనం చేసి అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా కాబట్టి మనం వినిన పత్తి సత్యాన్ని వాటిని కొట్టుకొని పోకుండా మరి విశేషమైన జాగ్రత్త కలిగి మనకు చెప్పబడిన పత్తి వాక్యం మన నిర్వహణ వరకు మనం ఆయనలో ఉండాల మొదటి నుంచి మీరు ఏది విన్నారో అదే మీరు నిలవాలని చెప్తున్న అక్కడ ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాబట్టి మోసపరిచే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో అబద్ధ బోధలు కాబట్టి మీరు మోసపోకుండా మీకు ఇచ్చిన అభిషేకం సత్యమే అబద్ధం కాదు కాబట్టి ఆ అభిషేకము అనేకులకు అది ట్రాన్స్ఫార్మ్ కావాలా అనేకులను సత్యంలో నడిపించాలా అలాంటి కృప ప్రభు మనకి అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోక తండ్రి నీకు ఎంతో వందాలిస్తాయా మీ కృపలో మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ సమయ మీ సన్నిధిలో సమయం గడిపే కృపా భాగ్యం కనిగించినారు మీరు లోకంలోకి వచ్చినప్పుడు ప్రవ్వా ఈ లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ప్రవ మీ మహాత్వ మాటల చేత ప్రపంచాలు నిర్మించినారు మహామహుడుగు ప్రవ్వా తండ్రి ఏసయ మీ మాటల చేత ఓ ప్రవ్వా మీకు సృష్టిని మీరు తయారు చేసినారు ప్రవ్వాకుదరి ఇవన్నీ వచ్చినాయి ఓ ప్రవ్వా నైన్ మీరు ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా అలాంటి గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి మనిషిని స్వభావం ధరించుకొని ఎలాంటి స్వభావం ఈ లోకంలో ప్రభావ ధరించుకొని వచ్చినారో ఎలాంటి త్యాగపూర్తమైన మీ సేవ చేసిన ఈ లోకంలో వాటి మీరు మాకు జ్ఞాపం చేస్తున్నారు కాబట్టి మేము కూడా ప్రభావ మీలాగా మేము కూడా చేయాలా ఆ రీతి మేము మీరు ఈ లోకంలో ఎంత తగ్గించుకున్నారో ఆ రీతిగా మేము కూడా తగ్గించుకోాలా కాబట్టి మాకు ముందుగానే ప్రభావ మీటి అన్నింటి మీద విజయం పొందినారు మా పక్షంగా మీరు నాయన మాకు కల్పించి మీ సంస్థ మీద మీరు మాకు అధికారం ఇచ్చిన మేము కూడా ఈ లోకంలో మీ మీ యొక్క రాజ్యాన్ని మేము స్థిరపరచాలా అనేక చీతలలో ప్రభావ మీ వాక్యాన్ని స్థిరపరచాలా ప్రభా మీ నామం ప్రభా మీ సంఘం కట్టబడాలా ప్రభా అది ఆత్మీయమైన సంఘం ఈ లోకంలో మనుషులు ప్రభా బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు ప్రభావ కానీ మేము చేతి పని కానీ మందిరంలో మీరు నివసిస్తున్నారు అది ఆత్మీయమైన మందిరం ఆ మందిరం మేము కట్టాలా అనేక చేతుల్లో మందిరంగా కట్టబడాలా ప్రభావ దానికోసం మేము ప్రయాసపడాలా కాబట్టి ప్రభా ప్రతి శ్రమలో కూడా మీరు మాకు తోడుకుంటున్నారు వాగ్దానం చేస్తున్నారు ప్రభావ మీరు శ్రమ పొందినా కానీ ప్రభావ శ్రమ శ్రమ పొందే వారికి సాయం చేస్తున్నారు ప్రవ్వ కాబట్టి నేను మేము ఆ రీతిగా ఉండాలా వీటన్నిటి జయించినప్పుడే ప్రవ్వా జయించి ప్రవ్వా అది దాని కార్యం నెరవేర్చి తండ్రి కుడి మీరు కూర్చున్నారు ప్రవ్వ మాకు చూపిస్తున్నారు మా మా అట్లనే ఉండాలని ఒక మాదిరి మీరు కాబట్టి మేము కూడా కానుక దినం ప్రభు మీ పక్కన మేము కూర్చుంటాం ఆత్మలు మీతో పాటు ఉన్నాం ప్రవ్వాసరాసిన పత్రిక ఆరోగ్యం ఏడు వచ్చినప్పుడు మేము చూస్తున్నాం ప్రవ్వా మీతో పాటు మమ్మల్ని లేపినారు ప్రభా మీ సింహాసనం మేము మమ్మల్ని కూర్చొని పెట్టినారు ప్రభావ ఇక్షణ మేము చూస్తున్నాం కాబట్టి ఒకనొక దినం ప్రభా ఇప్పుడు పరోక్షన్ని చూస్తున్నాం ఒకనొక దినం ముఖాముఖిగా మేము చూస్తాం ప్రభావ ఆ దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభావ కాబట్టినైనా మీరు ఇచ్చిన పలు తలాంతులు మీరు ఇచ్చిన కృపావరాలు ప్రవ్వాట్ అన్నిటిని మీ మైమ కొరకే వాడాలా ఆ రీతిగా ప్రభావ అనేకులు మించి ఎంతో నడిపించాలా ప్రభావ ఎంత భయంకరమైన కాలాలుంటున్నాం ఎక్కడిచ్చిన అబద్ధ బోధలు ప్రవ్వాక్షరబోధ బహు విస్తారమైపోతున్నాం ప్రభావ ఎక్కడుగడుగునా మైమ కొడుతూనే ఉంది ప్రభావ కాబట్టినైనా వాళ్ళందరినీ ప్రభావ ఎట్లా సరే ప్రభావ ఏ రీతి కలి సరే ప్రవ్వ మీ సత్తుని మీరు నడిపించాలా ఒక మార్గం చూపించండి ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టినైనా ఎట్లా వాళ్ళకి వాకింగ్ చెప్పాలో మాకు తెలియదు ప్రవ్వా మీరే సాయం చేయమని ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ కృప ఏమని కృప మాకు అనుగ్రించండి గొప్ప దైవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయో మీరు అక్కడ తొలగి సిద్ధపడి అనేకలు సిద్ధపరచాలా రెండు సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని ఈ వాక్యం మేమందరం ప్రవ్వ తన మాకు చెప్పబడిన పత్తి సత్యాన్ని ప్రభావ మేము గట్టిగా పట్టుకొని విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలా ఓ గాలికి కొట్టుకుని కొట్టుకోపోకుండా ప్రభావ మాకు కలిగిన అన్నింటిని మేము భద్రపరుచుకొని మేము జాగ్రత్తగా మేము పాటించి ముందుకు పోవాలా అనేకులు వాటిని విస్తరింపచేయాలి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించాలి ఆ రోజును పాల్గొనందరినీ ఆశ్రయించి ప్రతి చోట మీ కొరకు శాస్త్రం పెట్టుకొని మీరు ఆ కొరకు మనందరూ సిద్ధపరచుకోమని మహా మహాపరిశుద్ధుడ మహాగనుడ కృపా సత్య సంపూర్ణుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభ తండ్రి వారునాథ సత్య స్వరూపి ఇసయ్య నీకు వందనాలు తండ్రి అబ్రహం దేవ ఇస్సాకు దేవ యాకోబుల దేవ అబ్రహం ఇసాకు యాకోబులకు చేసిన వాగ్దానము నెరవేర్చిన గొప్ప దేవ నమ్మదగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతరంగమందు ప్రభా నాయన మీరు మమ్మల్ని యూధులు గాను ఇస్రాలీలు గాను నీ వాగ్దాన దేశంలో ప్రభా వాగ్దాన పురుషులుగా మమ్మల్ని మార్చుకున్న గొప్ప దేవుడు తండ్రి విలువ పెట్టి మమ్మల్ని వన్న గొప్ప తండ్రివి ఏసయ్య నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా తండ్రి ప్రభాని కృపలో తండ్రి నన్ను కాచి కాపాడినా దివారత్రములు తండ్రి ప్రభా నీ కంటి పాపవాలే కాచి కాపాడి ఈ దినం కూడా తండ్రి నీ కృప నాకు అనుగ్రహించి నన్ను సజీవ లెక్కలో నిలబెట్టుకుని ప్రభావ నీ సన్నిధిలో నాయన ఈ రీతిగా నాయన ఉండేలాగున నీ వాక్యము నాయన నేను స్థుతించలాగునా ప్రార్థించలాగునా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి ఆయన నీ ప్రేమను బట్టి కృపను బట్టి నీకెంతో వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభా ఏసయ్య నికే యుగ యుగములకు కలుగునుగాక తండ్రి అవును ప్రభా నాయన మా విషయా మా నీతి నిన్ను ఆధారం చేసుకుని ఉండాల ప్రభా నాయన కాబట్టి మేం పాపం చనిపోయి నీ నీతి విషయంలో మేము జీవించాలా నీ అడుగు నీకు మాదిరిగా ప్రభా నీలాంటి మనస్సు మీరు శరీరం ముందు ఎట్లయితే శ్రమ అలాంటి మనస్సును కలిగి ఉండమన్నావు తండ్రి మీరు ఎంతగానో ఓపికతో ఓర్పుతో సహనంతో ఆయన తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభా ఈ లోకంలో తండ్రి కేవలం ఆయన తండ్రి అభాగ్యులమైన మమ్మల్ని తండ్రి కనికరించడానికే ప్రాభ నీ కృప మాకు చూపించడానికే ప్రాభ మీరు ఎంతగానో ఆ కలవరిశిలిలో తండ్రి బలియాగమైన ప్రభా నీ ప్రేమనే ప్రాభ మీరు కలిగిన ఓపిక ఓర్పు సహనమే ప్రభా ఈ లోకంలో తండ్రి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేలాగా నెరవేర్చబడింది ప్రభాయన తండ్రి కాబట్టి పిలిపిల పత్రికలో పౌలు జ్ఞాపక మీ సహనము సకల జనులకు తెలియబడని యుడి అన్నవుతాండ్రి అవును ప్రభా వక్రజనుల మధ్య దివ్య జ్యోతుల్లాగా ఉన్నారన్న అవుతాండ్రి ఈ అంత్య దినాల్లో ప్రభా మనుషులంత స్వార్థము అంత అక్రమంగా అన్నారు ప్రభా నాయన అందరిలో నాయన నీ ప్రేమ చల్లారిపోతుంది ప్రభా నీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడమే ప్రేమ అని చెప్పిన ప్రభా ఈ రోజు ఎక్కడ ఆజ్ఞల ప్రకారంగా లేదు ప్రభా నాయన కాబట్టి ప్రభా ఎవరి ఇష్టానుసారంగా అలా ఉన్నారు కాని మేం మాత్రం ప్రభా ఆయన నీ ఇష్ట ప్రకారంగా నీ ఇష్టప్రకారంగా ప్రకారంగా నడవాలా ప్రభ నీ ఆలోచనలు తలంపులు నీ యొక్క దైవ సంకల్పము దైవ చిత్త మీరు మా పట్ల కలిగి ఉన్న పిలుపుని బట్టి ఏర్పాటును బట్టి మేము నిశ్చయం చేసుకుని ప్రభా మా విశ్వాసాన్ని నిన్ను చూస్తూ ఆధారం చేసుకుంటూ నాయన మా నీతి నువ్వు ఆధారం అవుతూ ప్రభాన మీరు చూపించిన మాటలో నాయన మేము మార్గంలో త్రోవలో మేము నడవాలా ప్రభా అలా మా పరిచర్యను మీరు నడిపించండి నాయన మీరు శోధింపబడి శ్రమ పొందినారని చెప్పినావు ప్రాభ అందుకే మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నాడు అన్నావు అవును ప్రాభ నీ మాటలే ప్రభాయన నెమ్మదినిస్తాయి ఆదరణిస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి కృంగిపోయి అలసిపోయే సమస్యలుంటే నాయన మాకు నూతనమైన బలాన్ని శక్తిని ఇస్తాయి ప్రాభా అలా నీ వాక్యంలోనే ప్రభా సమృద్ధి ఉంది సమస్తము నాయన తండ్రి నాయన నీ వాక్యంలోనే భద్రపరిచినారు ప్రాభ అలాంటి వాక్యము ప్రభా నాయన మాలో ఉండాలా మా హృదయంలో ఆ వాక్యమే ప్రభా ఆయన మమ్మల్ని చేరవలసిన త్రోవలో నడిపిస్తది ప్రభా నీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తది ప్రభా కాబట్టి నీ వాక్యం పట్ల ఆసక్తిని మాకు దయచేయండి శ్రద్ధను మాకు దయచేయండి నీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మాకు దయచేయండి ప్రభా ఆయన మేము విని మాత్రమే కాకుండా విని వాక్యాన్ని పాటించి ప్రభావం ఆయన నిన్ను ఇష్ట మేము జీవించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి మాకు ఆపదలు కావచ్చు కష్టాలు కావచ్చు వ్యాధులు కావచ్చు బాధలు కావచ్చు శ్రమలు ఆటంకాలు అపాయాలు యనా వచ్చేవి ఏవైనా గానీ ప్రభా కేవలం ప్రభ నీ కృప మాకు చాలు ప్రభాయన ఈ లోకంలో ఏమున్నా గాని అది ఏది మాకు అక్కడ కాదు గానీ ప్రభ వాక్యమే ప్రభా మా అవసరాలు తీరుస్తుంది ప్రభ మేమున్న పరిస్థితుల్లో మాకు ధైర్యాన్ని ఇస్తుంది అలా నీ వాక్యంలో మేము సమృద్ధిగా ఉండాలా ప్రభానయినా తండ్రి ఈ లోకంలో ప్రభా వాక్యం పట్ల ఆసక్తి తక్కువ ప్రభానయన వాక్యానుసారంగా ఉండే విధానం తక్కువ ప్రభా కానీ మేము ఆ రీతిగా ఉండకుండా ప్రభానయన వాక్యంలో ప్రాభ మా జీవితాన్ని మేము కట్టుకోవాలా క్రీస్ దేశ మూలరాయి ఈ వాక్యమే ప్రాభా ఈ వాక్యం మీద మా ఆత్మీయతను మేము కట్టుకోవాలా ప్రవాణా ఈ వాక్యం మీదనే మా జీవితాల ప్రభా మేము కట్టుకోవాలా వాక్య ప్రకారంగానే మేము జీవించాలా ప్రభానయన అలా జీవించినప్పుడు ఆ వాక్యమే మీరు కాబట్టి మీలాగా మేము నడుచుకోగలము జీవించగలము ఉపదేశించగలము పరిచారం చేయగలం ప్రభా ఈ లోకంలో ఉన్నంతకాలం నీ బిడ్డలుగా నీ కొరకు సాక్షులుగా మేము ఉండగలం ప్రాభ అలా నీ ఎందుకు భయభక్తులు కలిగి నీకు ప్రీతికరమైన సేవ మేము సహాయపడండి ఏ విషయంలో కూడా ప్రభా వెనుకున్నవి చూసుకోకుండా ముందున్న వాటికే వేగిరపడుతూ ప్రయాస పడుతూ పరిగెత్తమన్నీ కాబట్టి మా ఎదుట ఉంచిన యొక్క పరుగు పందెంలో ప్రభా ఏర్పాటును నిశ్చయం చేసుకొని ఆయన నీ నీతిని ఆధారం చేసుకొని నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ప్రభా మా దృష్టి ప్రభాయన ఎప్పుడు ఆయన నీ వైపు ఉంచుతూ మాకిచ్చిన యొక్క ఓపిక బంధంతో మేము ముందుకు పోలాగిన ప్రభా ఏ రీతిగా కూడా ప్రభ మేము ఎవరి మీద ఆధారపడకుండా కేవలం ప్రభ నీ మీదనే ఆధారపడాలా ఆ దినం ప్రభ ప్రతి విషయం తండ్రి మీద మీరు ఆధారపడి జీవించినారు ప్రభ అలా మేము కుమారులుగా నాయన ఈ రోజు మీరు మాకు తండ్రిగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ ప్రభ నీ మీద ఆధారపడుతూ సమస్తము నీ నుంచి పొందుకుంటూ ప్రభా నీ చిత్త ప్రకారంగా ప్రభాయన తండ్రి మేము చేసే ప్రతి పని అది చిన్నదైనా గాని మీరు ఆనందించేలాగా సంతోషించేలాగా అలా మీరు మా పట్ల ఆనందిస్తూ సంతోషిస్తూ మేము నీలో ఉంటూ ఆనందిస్తూ సంతోషిస్తూ మా జీవితంలో ప్రభా ముందుకు పోలాగా సహాయపడండి నాయన తండ్రి ఏమైనా తండ్రి శరీర బలహీనతల్లో లోకానుసారంగా ప్రభా మేముంటే మమ్మల్ని క్షమించండి ప్రభా నాయన తండ్రి అవును ప్రభా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్లే ఉండుటకు అన్ని విషయంలో ఎదగమని అవుతాండి నీలాగా ఉండకపోతే మేమేమి చేయలేము ప్రభా నాయన ఎందుకంటే తండ్రి నాయన నీలాగా ఉండాలా ప్రభా నీలాగా మారాలా నీలాగా మేము జీవించాలా ప్రభ నీలాగా ప్రభా ఆశ ఉండాలా ఆ రోజు తండ్రి చిత్తము నెరవేర్చటో తండ్రి పని తుదముట్టే నాకు ఆహారం అన్న దానికోసం మీరు ఎంతగానో రేమ్ ప్రయాసపడ్డారు ప్రభా ప్రార్థనలో రాత్రంతా ప్రయాసపడినారు దినమంతా ప్రభా మీరు అనేక ప్రాంతాల్లో అనేకులకు సువార్తను చెప్పారు ప్రభా అలా ప్రభా అలాంటి ఆహారము అది అక్షయమైనది అది అక్షయమైన కిరీటం ఇస్తుంది కాబట్టి ఆ దాని కొరకు మేము బేగరపడుతూ ప్రయాస నేను అలసిపోకుండా సమస్యలకుండా ప్రభా వెల్లులాగినా మీ నూతనమైన బలము పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకము అనుగ్రహించమని నువ్వు ఇచ్చిన మిల్క్ సేత క్రమంలో ప్రభా మేము ఆచరిస్తూ ప్రధాన యాజకుడు మీరు ప్రభా నాయన కాబట్టి ప్రభ మీరిచ్చిన యాజకత్వాన్ని అవలంబిస్తూ నాయన తండ్రి ఆ యొక్క ముందుకు పోతూ ప్రభా తండ్రి ఎవరి మీద ఆధారపడకుండా కేవలం ప్రభ నీ మీదనే ఆధారపడుతూ నిన్నునే ఆశ్రయం బ్రతుకు దినంతా నిన్ను స్థుతిస్తూ సేవిస్తూ ఆరాధిస్తూ ప్రభ నీ సువార్తను ప్రకటిస్తూ ఈ లోకంలో మాకు తండ్రి యొక్క ఆయుష్ కాలం నాయన తండ్రి నిన్ను నువ్వు చేసిన కృపలను తలంచుతూ నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాన్ని కొనసాగించు లాగునా సహాయపడమని వాక్య ప్రకారంగా ప్రభాయన నా జీవితం నీకు ఏమైనా ఉంటే క్షమించి ఈ వాక్యానుసారంగా ప్రభా నన్ను సరిచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి